నాహం కర్త హరి కర్త పదకొండవ అధ్యాయం హారం ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై అక్టోబర్ నెల చివరి వారంలో ఒక గురువారం ఆ మధ్యాహ్నం నేను చాలా అత్యవసరమైన సమావేశంలో ఉండగా ఆలయ పేష్కార్ దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది పేషకార్ నాకు చెప్పిన విషయం ఏమిటంటే కర్ణాటక నుండి ఇరవై మంది సభ్యుల కుటుంబం ముఖ్యం వచ్చింది వాళ్లంతా నూట బంగారు నాణాలతో స్వామివారి కోసం ఒక హారం తయారు చేయించారు ప్రతి ఒక్క కాసు మీద శ్రీవారి నామం అమ్మవారి నామం జప్పించారు ఆ కాసులహారాన్ని స్వామివారికి సమర్పించుకోవాలని ఆ భక్తుల కోరిక అంతేకాదు ఆ హారాన్ని ఆ మర్నాడే అభిషేకానంతరం శుక్రవారం స్వామివారికి అలంకరిస్తే తమ కుటుంబ సభ్యులంతా శ్రీవారిని ఆ అలంకారంలో చూసి తరించాలన్నది వారి తాపత్రయ నిజానికి అప్పటికే కొన్ని దశాబ్దాల కాలంగా అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఏ భక్తుడైనా స్వామివారికి తమ ముడుపును ఏ బహుమానం రూపంలో ఇవ్వాలనుకున్నా దాన్ని నేరుగా హుంబీలో సమర్పించుకోవాలి లేదా వారి సంతృప్తి కోసం వారు ఆ బహుమానాన్ని ఆలయ అధికారులకిచ్చి రసీద్ తీసుకోవచ్చు అక్కడి నుంచి ఆ బహుమానం టీటీడీ ట్రసరీకి పంపించబడుతుంది అలా కాక ఎవరైనా భక్తులు తాము తెచ్చిన బహుమానాన్ని స్వామివారికి అలంకరింపజేయాలని కోరుకున్నట్లయితే వారు ఆ బహుమానం విలువకు సమానమైన సొమ్మును దేవస్థానానికి చెల్లించాల్సి ఉంటుంది పాతకాలంలో రాజులు జమీందారులు ఇతర సంపన్నులు తరచూ ఇలాంటి బహుమానాలు తీసుకువచ్చి శ్రీవారికి అలంకరింపజేయాలను పట్టుబడుతుండే నేపథ్యంలో ఈ నిబంధనని ప్రవేశపెట్టినట్లు కనిపిస్తుంది ఈ నిబంధన గురించి పేష్కార్ అప్పటికే భక్తుల బృందానికి వివరించడం జరిగింది కానీ వాళ్ల ఆరాటం ఆవేదన ఈ నిబంధనను వినిపించుకునేలా లేవు శ్రీనివాసుని ఆదేశాల మేరకే తాము ఈ కాసులహారం తయారు చేయించి తిరుమలకు వచ్చామని ఈ ముడుపు తనకు సమర్పించుకోవడంలో ఏదైనా ఇబ్బంది ఉంటే ఎవరినో కలుసుకోవాలని కూడా శ్రీనివాసుడేవి చెప్పాడని వాళ్ళు పేషుకార్తో పదే పదే వినమించుకున్నారట అతనికి ఏం చేయాలో తోచక నాకు ఫోన్ చేశాడు నేను సరే ఓ గంటలో నేనే అక్కడికి వస్తాలేవయ్యా అన్నాను అలాగే కొండ మీదకి చేరుతున్నాను ఆ భర్త కుటుంబాన్ని తీసుకొచ్చి పేషుకార్ నాకు పరిచయం చేశాడు కర్ణాటకలోని చిక్కుమగళూరు జిల్లా లక్కపల్లి గ్రామానికి చెందిన ఆ కుటుంబానికి పెద్ద డిఎస్ నాగరాజారావు ఒక ప్రాథమిక టీచర్ తన చిన్న జీతంతోనే అతను తన తల్లిదండ్రులని చెల్లెళ్ళని తమ్ముళ్ళని తన కుటుంబాన్ని పోషించుకోవలసిన స్థితి కొద్దిగా భూమి ఉన్న అదంతా బీడుపడిందవటం వల్ల దాని మీద వచ్చే ఆదాయం శూన్యం ఆ నాగరాజారావు చెప్పిన కథ ఇలా ఉంది పదిహేను పదహారు సంవత్సరాల క్రితం నాగరాజారావుకు ఒక రాత్రి స్వప్నంలో శ్రీ వెంకటేశ్వరుడు ప్రత్యక్షమై నాకు కాసుల పేరు సమర్పించుకుంటావా అని అడిగాడు దాన్ని నాగరాజారావు పెద్దగా పట్టించుకోలేదు ఒకరోజు గడిచాక ఒక ఉదయాన్నే ఎవరో భక్తులు అతనింటికి వచ్చి తిరుపతి ప్రసాదం లడ్డు ఇచ్చారు వెంటనే నాగరాజారావుకి ఆ ముందు రోజు రాత్రి కల జ్ఞాపకం వచ్చింది దాంతో కుటుంబ సభ్యులందరినీ సమావేశపరిచి ఈ విషయం జరిపించాడు ఏం చేద్దాం అంటే ఏం చేద్దాం అంటూ అందరూ ముఖాముఖాలు చూసుకున్నాను ఎందుకంటే ఆ ఇంట్లో ప్రతి ఒక్కరూ శ్రీనివాసుని ఉనికి పట్ల విశ్వాసం భక్తి ఉన్నవాళ్లే కానీ స్వామివారికి నూట ఎనిమిది కాసుల పేర్లు సమర్పించుకునేటంత స్తోమత వాళ్ళకి లేదు కనీసం ఒక బంగారు కాసు జయించే శక్తి కూడా లేదు ఏం చేయాలో తెలుసుకోలేక తర్వాత శుద్ధానులే అంటూ ఆ విషయాన్ని ఎప్పటికీ వాయిదా వేశారు ఆ రాత్రి మళ్లీ నాగరాజరావుకి స్వప్నలో స్వామివారు సాక్షాత్కరించారు మరోసారి తన అభిష్టాన్ని గుర్తు చేశారు ఈసారి నాగరాజారావు ఈ అంశాన్ని గట్టిగా మనసుకు మర్నాడు కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టాడు జరిగిన సంఘటనలన్నీ నెమరు వేసుకున్నారు ఒక నిర్ణయానికి వచ్చారు అదేమంటే రాగి కాసులహారం తయారు చేయించి అందులో అక్కడక్కడా కొన్ని వెండి కాసులు చేరుద్దామని మళ్లీ ఆ రాత్రి నిద్రలో నాగరాజారావుకి శ్రీవారి దర్శనమిచ్చి బంగారు కాసుల పేరు కానుగేవా అని మరోసారి నొప్పి చెప్పారు దీంతో నాగరాజారావు తట్టుకోలేకపోయాడు ఆ రాత్రి ఇంకా నిద్రపట్టలేదు ఎంత త్వరగా తెల్లవారుతుందా ఎంత వేగంగా ఈ విషయాన్ని అందరికీ చెప్పి పరిష్కారం వెతుకుదామా నా ఆరాటంలోనే ఆ మిగతా రాత్రి గడిపాడు తెల్లవారుతూనే మళ్లీ కుటుంబమంతా కూర్చున్నారు ఇంట్లో ఆడవాళ్ల మంగళసూత్రాలన్నీ కలిపిన ఒకటి రెండు బంగారు కాసుల కన్నా చేయించలేమే నూట కాసులతో బంగారు హారం ఎలా చేయించాలి ఎలా అలా తర్జన సరే కానుక కోరిన ఇలవేలిపే ఈ సమస్యను కడ తెరిచే మార్గం చూపిస్తాడు అనుకున్నారు అంతే ఆ రోజు నుంచి తమ కుటుంబం రోజుకు ఒక్కసారి భోజనం మానేసి అందువల్ల మిగిలే ఖర్చు శ్రీవారి బంగారు కాసుల కోసం ఆదా చేయాలన్నదే వారు తీసుకున్న నిర్ణయం ఆరు మాసాల పాటు ఆ కుటుంబంలోని పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా ప్రతి ఒక్కరూ రోజుకు ఒక పూట ఉపవాస దీక్ష వచ్చారు అలా కూడబెట్టిన సొమతో ఆరు మాసాల తర్వాత వాళ్ళు చేయించగలిగింది రెండు బంగారు కాసులు ఇంకా నూట కాసులు తయారు చేయాలి నాగరాజారావు కుటుంబం శ్రీనివాసుల మీదే భారం వేశారు నిత్యం స్వామిని స్మరిస్తూ ఉపవాసాలు కొనసాగించారు ఈలోగా క్రమంగా ఇంట్లో పరిస్థితులు మారుతూ వచ్చాయి నాగరాజారావు తమ్ముడొకడికి ఉద్యోగం వచ్చింది ఆ మరుసటి సంవత్సరం ఆ ప్రాంతంలో ఒక నీటిపారుదల పథకం అమల్లోకి వచ్చి నాగరాజారావు పొలాల్లోకి సాగునీరు ప్రవహించింది రెండు మూడు సంవత్సరాల కాలంలో వాళ్ల బీడు సేద్యం ఆరంభమైంది వేసిన పంటలన్నీ సత్ఫలితాలనిస్తూ వచ్చాయి మెరుగుపడిన ఆర్థిక పరిస్థితుల్లో బంగారు కాసుల సేకరణ ఉద్యమం పుంజుకుంది ఆరంభించిన పదహారు సంవత్సరాలకి వాళ్ల దీక్ష ముగింపు వచ్చింది నూట ఎనిమిది తయారైంది ఉపవాసాలతో పొదుగు చేసిన సొమ్ము పంటల మీద ఆదాయంతో ఖర్చులు పోగా మిగిలిన సొమ్ము అలా అలా వాళ్ళు జీవించడం కోసం తిన్నది మినహా మిగతా ప్రతి రూపాయిని పొగు చేసి అణువు అణువు నా పొంగి భక్తి భావంతో ఆ రూపాయల్ని బంగారు కాసులుగా మార్చి శ్రీవారికి కానుకగా సమర్పించుకునే ముహూర్తం రోజున మరోసారి తిరుమలేశ్వరి నాగరాజారవ కళలో దర్శనమిచ్చాడు అంతా కలిసే తయారు చేశారుగా హారాన్ని మరి అంతా కలిసే కొండకి వచ్చి నా ముడుపు మీ హారంలో నన్ను దర్శించుకోరా అనే స్వామి కోరారు ఇంకా విచిత్రం మీకేమైనా ఇబ్బంది ఇస్తే ఇవ్వు ఈ వ్యక్తిని కలుసుకోండి అని చెబుతూ స్వామివారు ఒక మనిషిని చూపించి అంతర్ధారమయ్యారు అంతా విన్నాను శ్రీనివాసుడి పట్ల అనిర్వచనీయమైన నిర్మలమైన ఆ స్వప్నంలో స్వామివారు చెప్పినట్లు అనిపించిన పలుకుల పట్ల చంచలమైన విశ్వాసం ఆయన చెప్పినట్లు చేసి తీరాలన్న ఆరాటం నాగరాజారావు కుటుంబ సభ్యుల మొహాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అప్పటికే భక్తికి దారిద్ర్యానికి మధ్య దూరాన్ని ఛేదించుకుంటూ పదహారు సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేసి శ్రీవారి కానుకతో కొండకు వచ్చిన వారి దగ్గర లక్కపల్లి తిరిగి వెళ్లడానికి ఖర్చులకు సరిపడే సొమ్ము మాత్రమే మిగిలిందట ఇలా చెప్తున్న నాగరాజారావుకి ఒక్కసారిగా ఏదో స్ఫురించింది మరుక్షణం ఆర్ద్రత ఆనందం నిండిన కంఠంతో మీరే మీరే నా కల్లో వెంకటేశ్వర స్వామి చూపించిన వ్యక్తి మిమ్మల్నే కలుసుకోమని చెప్పాడు అంటూ నాగరాజారావు ఉద్వేగంతో నా చేయబట్టును ఊపేశాడు నా కళ్ళు చెమ్మగిల్లాయి వారి పరిస్థితి అర్థమైంది ఆ కాసుల హారాన్ని స్వామి వారికి అలంకరింపజేయటానికి నిబంధనల ప్రకారం కావాల్సిన వర్తన ఇచ్చే స్తోమతులేదు సరిగదా అభిషేకానంతరం దర్శనం చేయడానికి చెల్లించాల్సిన రూసును చెల్లించే పరిస్థితి కూడా వరిగిలేదు వారికి ఉన్నదల్లా ఒకటే శ్రీనివాసులు చెప్పినట్లు చేశాం కనుక ఆయన అభిష్టం నెరవేరేలా ఆయనే చూస్తాడు అన్న అపారమైన నమ్మకం నా హృదయాంతరాళాల్లో నాకు అంతు బట్టని స్పందన నాకు తెలియకుండా నా కంటి నుంచి బాషపా ఏం జరుగుతోందో తెలియదు ఎందుకు ఇలా జరుగుతోందో అర్థం కాలేదు కానీ ఆ కొండ మీద వెలిసిన స్వామి పట్ల వారికి గల విశ్వాసానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఆ స్వామి సేవకుడుగా నా మీద ఉందని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది నిబంధనల ప్రకారం వర్తన అడుగుదామా అంటే ఆ హారం బట్టి కనీసం రెండు లక్షల రూపాయలకు పైగా వాళ్ళు చెల్లించాల్సి ఉంటుంది పోనీ వర్తన లేకుండా హారాన్ని స్వామి వారికి అలంకరింపజేద్దామా అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి అలాంటి విచక్షణాధికారాలు లేవు విద్యుక్త ధర్మానికి విశ్వాసాల విలువలకి మధ్య అదొక సంఘర్షణ కానీ వారి మొహాల్లో ఆ భక్తి ఆవేదన ఆరాటం పదహారు సంవత్సరాల శ్రమఫలితంగా దక్కుతుందనుకుంటున్న మధుర క్షణం కోసం ఆర్తితో ఎదురు చూపులు చూస్తుంటే వీలు అని చెప్పలేకపోయాను వారి విశ్వాసం ఒమ్ము కాకుండా వారికి సహాయపాటమే న్యాయం అనిపించింది వారికి వారి స్వామికి మధ్య వాళ్ళు ఉందనుకుంటున్న బంధాన్ని లేదనటానికి ఉన్న దాన్ని నిరాకరించడానికి మధ్యలో నేనేవర అక్కడ నా ఉద్యోగం ఆయనకి ఆయన భక్తులకి నిష్కల్మషంగా సేవ చేయటమే కదా ఈ ఆలోచనలు రావడమే ఆలస్యం నేను పేషకారికి ఆదేశాలు ఇచ్చాను వారి కోరిక ప్రకారమే కానివ్వండి వర్తన చెల్లింపు నుండి వారిని మినహాయించండి ఆ ప్రకారం ఆ మరణాల అభిషేకం తర్వాత స్వామివారిని ఆ కాసులహారంతో అలంకరించారు ఆ కుటుంబం అంతా అనుకుంటూ తనివి తీరా స్వామిని వీక్షించారు ఆ క్షణంలో వాళ్ళ కళ్ళల్లో తొణికిసలాడిన ఆనందం భక్తి పారవశ్యం ఏమనివర్ణించగలను ఆ తర్వాత కొన్ని రోజులుగా జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో నేను చేసిన నిబంధనల ఉల్లంఘన గురించి వివరించాను పర్యవసానం ఎలా ఉంటుందో తెలియకపోయినా ఎలాంటి పర్యవసానానికైనా సిద్ధపడి ఉన్నాను అయితే బోర్డు సభ్యులంతా దైవ చింతన కావడంతో నాగరాజారావు భక్తి గాథ వారిని కూడా కదిలించి వేసింది వెంటనే బోర్డు ఆ కాసులహారం విషయంలో నేను తీసుకున్న చర్యకు ఆమోద ముద్ర వేసింది అంతేకాదు భవిష్యత్తులో ఇలా ఎవరైనా పేద భక్తులు ఇవ్వదల్చిన బహుమానాల విషయంలో కూడా వర్తనకు మినహాయింపు ఇవ్వాలి అని కూడా తీర్మానించింది నాకు ఇప్పటికీ అంతుపట్టిన ప్రశ్నల్లో ఇది కూడా ఒకటి ఎందుకు అలా జరిగింది ఏ శక్తి నాగరాజారావుకి కాసులహారం చేయించమని ప్రేరణ కలిగించింది తదనుగుణంగా నిర్ణయం తీసుకునేలా నాకు శక్తి